హరిభ్యో నమ బ్రహ్మాన్ పరమసుఖం కలం జ్ఞానమోపి ద్వంద్వవా గగనసదృశం తమలక్ష్యం ఏకం నిత్యం విమలం సర్వీ సా త్రిగుణరహిత సద్గురు సం నమా నమో బ్రహ్మా సా ప్రయ కర్తృవ్యం చెషిభ్య మహాభ్య నమో రుక్ష ప్రజానఘన ప్రత్యర్థ్రహ్మైవాహమస్ అహం పదా సదా అస్మదా పర్య వందేరు పరం పద స్వరు జయ గురు పరమగొరు సద్గురు పరబ్రహ్మణే నమే ఓ శ్రీ గురుభ్యో నమే ఓ టికి కడు నిశ్చయము ఈ రెంటి క్రియ గుర్తు బయలుల రెంటిని రెండంటకుండు రెండింటిలోనూ కళ ఎరుకాలి రెండు మిథ్యేను అంటగా మేల్కా భయాలుంటా వెప్పటి రెంటి కళ ఎరు కళ రెండింటిలోనూ కళ ఎరు కళ రెండు చేశ్చయము ఈ రెంటి క్రియ గుర్తు బయలుల రెంటిని రెండంటకుండు రెండింటిలోనూ కల ఎరుకలి రెండు మిథ్యేను అంటగా మేల్క బయలుంటావెప్పటి గెంటుము పైరింట రెంటి రెంటి కల ఎరుకల రెండింటిలోనూ కల ఎరుకలి రెండు మిథ్యేను कंदार्थों अंटुट मिथ्य अने रे लक्षण स्वीक असंगोह असंगोहन असंगो असंगो पुनः आप्त काम स्वह అహమేవాహమయ్యయ దృశ్యో దోపదా స్ పరస్పరవిలక్షణ దృగ్బ్రహ్మదృశ్యం మాతి ఈ రెండు బ్రహ్మజ్ఞానావళి మాలలో ప్రబోధించబడినటువంటి శంకర భగవత్పాదుల చే ప్రతిపాదించబడినటువంటి బ్రహ్మనిష్టకు సంబంధించిన లక్షణాలను అంటుటా అనేటటువంటి సూచన ద్వారా ఈ కందార్థంలో వేశారు దృక్కు దృశ్యం పంచ వివేకాలలో చిట్టచివరి చివరి వివేకం దృగ్దృశ్య వివేకం మొదటిది నిత్య వస్తు వివేకం ఆ తదుపరి ఆత్మానాత్మ వివేకం ఆ తదుపరి కార్యకారణ వివేకం ఆ తదుపరి సదసద్వివేకం ఆ తదుపరి దృగ్దృశ్య వివేకం వివేకం ఏర్పడేటటువంటి క్రమం ఇది ముక్తికి వివేకము వైరాగ్యము అత్యావశ్యం వివేకము ఉండాలి వైరాగ్యం కూడా ఉండాలి ఈ రెండు రెక్కలలో ఏది లేకపోయినా హంస అలాగే పక్షికి తోక ఉండటం కూడా చాలా అవసరం బ్యాలన్స్ చేసుకోవడానికి ఆ తోక శరణాగతి రెక్కలేమో వివేకము వైరాగ్యము తోకేము శరణాదే ఇంకా ఎగరగలిగే శక్తికి ప్రాణశక్తి అని పేరు మహాప్రాణం అంటాం బ్రహ్మాండంలో అయితే తల తల నేను ఇక చరణములు చరణములు త్రిపుటి త్రిపుటి అంటే మూడు మూడుగా ఉండేవన్నీ త్రిపుటే జాగ్రత్త స్వప్న సుశుద్ధి అనే అవస్థాత్రయం చరణములు ఇది హంస యొక్క ఆకారం హంస హంస హంస అంటే అర్థం ఎలా భావన చేయడం నేర్చుకోవాలి ఆ హంస యొక్క చరణములు మూడవస్థలు కాబట్టి మనలో ప్రాణశక్తి యొక్క ప్రభావం ఆ మూడవ స్థలంలోనూ ఉంది అలాగే అదే హంస యొక్క ప్రభావం చేత అది పైకి కిందకి ఎగురుతూ ఉంటుంది మూలాధారం నుంచి సహస్రారం వరకు పైకి కిందకి ఎగురుతూ ఉంటుంది తిరుగుతూ అది తిరగడం వలన మనలో రావలసినటువంటి లక్షణాలు ఏమిటంటే వివేకం వైరాగ్యం శరణాగతి తిరగడానికి ఆధారం ప్రాణశక్తి నడిపేవాడు నేను అయితే ఈ హంసను స్వాధీనం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే వివేకము వైరాగ్యము శరణాగతి ఉంటాయి లేకపోతే వైస్వర్ష వివేకము వైరాగ్యము శరణాగతి ఉన్నవాళ్లే హంసను స్వాధీనం చేసుకోగలుగుతా ఇవి పరిపూరకాలు సంపూరకాలు వేదాంతంలో ఏదైనా ఒకటి చెప్తే దానికి రెండవ పక్షం కూడా పరిపూరకం సంపూర్వకం ఏఈగుల్డ్ బి అని చెప్తే బిఈగుల్డ్ ఏ అని చెప్పక్కర్లేదు లెక్కల ఫార్ములాలలో లాగా అలాగే ఇది కూడా అంతే పరిపూరకం సంపూర్వకం దీంట్లో ఖాళీ వస్తే అది దాంట్లో ఖాళీ వస్తే ఇది నింపుతుంది కొంతమందికి జన్మత జ్ఞానబలం ఉంటుంది వాళ్ళకి ప్రయత్నించి విచారణ చేసి వివేక వైరాగ్యాలను సంపాదించక్కర్లేదు వాళ్ళకి స్వతహాగా స్వభావంలోనే ఉంటుంది వాళ్ళు నేను స్వాధీనపరచుకోవడం చాలా సులభం యథార్థనేను సత్య నేను స్థితిలో నిలకట చెంది ఉండగలుగుతారు వాళ్ళు వాళ్ళకి ప్రయత్నించి శరణాగతి ప్రయత్నించి వివేకం ప్రయత్నించి వైరాగ్యం ఇట్లాంటివన్నీ ప్రయత్నించి సంపాదించవలసిన అగత్యం లేదు వాళ్ళకి అవి లేని వాళ్ళకి తప్పక ప్రయత్నించి సంపాదించాలి సద్గురుమూర్తులను ఆశ్రయించినప్పుడు ఆశ్రయించినటువంటి శిష్యుడు ఏ వివేక స్థాయిలో ఉన్నాడో పరిశీలిస్తారు మొట్టమొదటి దానిని బట్టి బోధ చెప్తారు ఏమండి వచ్చినప్పుడల్లా పాత పాఠమే అంటే అర్థం ఏమిటంటే మనకి పాత రాలేదే సంగీత అయితే పాత పాఠం రాకపోతే కొత్త పాఠం చెప్పడం రాకుండా జంట స్వరాలు ఎలా చెప్తారు అట్లాగే నిత్యానిత్య వస్తు వివేకం రాకుండా ఆత్మానాత్మ వివేకం పాఠం అని చెప్పరు ఆత్మానాత్మ వివేకం రాకుండా కార్యకారణ వివేకాన్ని చెప్పరు కార్యకారణ వివేకం రాకుండా సదస్సు వివేకాన్ని చెప్పరు సదస్సవివేకం ఏర్పడకుండా దృగృశ్య వివేకం పాట చెప్పారు కాబట్టి జాగ్రత్తగా శిష్యులు గమనించుకోవాలి సద్గురుమూర్తిని ఆశ్రయించినప్పుడు మనం ఏ వివేక స్థాయిదో వారి వద్ద నుంచి మనం పొందాలి అంటే దానికి బాగా కృషి చేయాలి చేస్తేనే అది వీలవుతుంది ముఖ్యంగా వివేకం అనేది ఏర్పడాలి అంటే అంటకుండా ఉండటం రావాలి అలా అంటకుండా ఎన్ని స్థాయిలలో ఉండగలిగితే అంత వివేకం ఏర్పడుతుంది అంటే సులభంగా అర్థం కావాలంటే ఒక మోటార్ వాహనాని మోటార్ సైకిల్లో స్కూటర్ను రిపేర్ చేసే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లాం ఆయన ఇప్పుడు రకరకాల పనిముట్లను పట్టుకుని దానికి ఉన్నటువంటి సమస్య ఎక్కడుందో చూసి ఆ స్పేర్ పార్ట్లన్నీ విప్పేసి పాడైపోయినవి తీసేసి కొత్త పాటలు వేసేసి మళ్ళీ బిగించేసి మళ్ళీ యంత్రాన్ని సిద్ధపరిచి స్టార్ట్ చేసి అంతా పర్ఫెక్ట్గా ఉందని సర్టిఫికేట్ ఇచ్చేసి మనకు అబ్జెప్పేస్తాం ఇప్పుడు పని జరిగిందా జరగలేదా ఫలితం వచ్చింది ఫలితం వచ్చింది కానీ ఆ ఫలితానికి కారణం ఎవరు కర్త ఎవరు అని ప్రశ్ని కారణం ఎవరు కర్త ఎవరు అంటే ఇప్పుడు ఆ బండి ఓనరు బండి పట్టుకెళ్ళకపోతే ఆ బండి రిపేర్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసిన ఫలితం అనే ఫలితం రాదు సరే బండి ఉంది బండి ఓనరు కూడా ఉన్నాడు ఉన్నంత మాత్రాన రిపేర్ చేసేవాడు లేడు అప్పుడు ప్రయోజనం లేదు రిపేర్ చేసేవాడున్నాడు తగిన పనిముట్టు లేదు అప్పుడు ప్రయోజనం లేదు రిపేర్ చేసేవాడున్నాడు పనిముట్టు కూడా ఉంది ఓనర్ కూడా ఉన్నాడు బండి కూడా ఉంది కానీ పరిజ్ఞానం లేదు అప్పుడు ప్రయోజనం లేదు పరిజ్ఞానం ఉంది కానీ సరిగ్గా అమలు చేయడం రాలేదు అప్పుడు అప్పుడు ఫలితం రాలేదు పరిజ్ఞానం ఉంది పనిముట్టు ఉంది రిపేర్ చేసేవాడున్నాడు బండి ఉంది వానర్ కూడా ఉన్నాడు రిపేర్ చేశాడు కానీ ప్రకృతి అనుకూలించలేదు బోర్న వాన పడింది ప్పుడు ఫలితం రాలేదు ఇట్లా ఆ ఫలితం రావడానికి తొంభై అంశాలు కారణంగా ఉన్నాయి ఆ వందో వాడు నువ్వు కానీ మానవుడు జననం నుంచి మరణం వరకు ఏర్పడుతున్న ఫలితాలన్నింటికి నేనే కారణము నేనే కర్త అనుకుంటున్నాడు ఎట్లా అయితే ఆ రిపేర్ చేసిన వ్యక్తి మళ్ళీ ఈ ఓనర్ అట్టి నుంచి వెళుతూ ఉంటే గుర్తుపడతాడు ఏమంటే బండి బాగా పనిచేస్తుంది మనం రిపేర్ చేస్తా కదా నేను బాగా రిపేర్ చేశానా అని ఆ బాగా చేసేవా రిపేర్ బాగా చేసేవా నడుస్తుంది బండి అన్నాం అనుకోండి సంతోషపడిపోతాడు ఆనందపడిపోతాడు మనం కూడా ఇలాగే ఉన్నాం నిజానికి ఆ ఫలితం రావడానికి ఎన్నో అంశాలు కారణమై ఉన్నాయి ఆ కారణభూతమైన అంశాలన్నీ అందులో పాత్ర వహించితేనే ఆ ఫలితం వచ్చింది కాబట్టి నేనే కారణము నేనే కర్త అనుకోవడమే అజ్ఞానం ఇంకేం అజ్ఞానం అజ్ఞానం అజ్ఞానం అంటే ఏంటంటే నేనే కారణం నేనే కర్త అనుకోవడమే అజ్ఞానం దీనికి అంటుటా అని పేరు అంటడం అంటడం అంటే అర్థం ఇదే ఏమిటయ్యా అంటిందంటే నేను కారణమని నేను కర్త అనే అభిమానం అంటింది అది అంటడం అంటే కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే మనం ఏదైనా దీక్ష కానీ మనం ఏదైనా వ్రతం కాని మనం ఏదైనా యజ్ఞం కానీ యాగం కానీ పూజ కానీ కొంతమంది అయితే రోజువారీ నిత్య కార్యక్రమం చేసేటప్పుడు కూడా మడిబట్ట ఆరేసుకుని ఆ మడిబట్ట కట్టుకుంటారు అంటుకోమాక అంటుకోమాక అంటుంటారు ఏమిటి అంటుకోమాక అంటే తెలీదు వస్త్రం అంటుకోమాకని వాళ్ళ అభిప్రాయం అంటే వాళ్ళు మడిగట్టారు మనం మైలబడి ఉన్నాం ఆ మైలబడడం చేత ఆ ముట్టుకుంటే వాళ్ళు కూడా మైలబడతారనే భౌతిక అర్థం అనమాట అది కానీ ఇది కాదు అక్కడ విషయం అది అక్కడ భౌతికంగా ఏం చెప్పడాల్లా వస్త్రం ముట్టుకుంటే ఏం మలినపడతావు నిజంగా మలినపడుతుంది ఎక్కడంటే నేను కారణం నేను కర్త అన్న దగ్గర నీ జ్ఞానం మలినపడిపోయింది నీకు మలిన ఎరుక అయిపోయావు జీవభావం వచ్చేసి కాబట్టి అంటడం అంటే అర్థం అది అంటే ఆ అంటడం అన్న అంశంలో ఆ బట్ట ఎందుకు కట్టడం అనేది సంజ్ఞారూపకంగా పెట్టారయ్యా అంటే ఆ పట్టుబట్టే కానీ లేకపోతే ఉతికిన బట్టే కానీ లేకపోతే ధావళియే కానీ ఏదైనా కట్టుకోండి ఆ కట్టుకున్న బట్టని గుర్తు ఎందుకు పెట్టారు అంటే నీవు కారణం కాదు నీవు కర్త కాదు అనే ట్రైనింగ్ శిక్షణ రోజు కొంతసేపు నేను కారణం కాదు నేను కర్తను కాదు నేను కర్తను కాదు నేను కర్తను కాదు కానీ ఆ బట్ట కట్టినంతసేపు అభిమాన త్యాగం చేసేటటువంటి పద్ధతినిగా నువ్వు జీవించాలి ఈ బట్ట కట్టుకుని ఏం చేస్తారు పూజ చేస్తారు కసే పంట చేస్తారు నైవేద్యం పెడతారు తర్వాత ఆ బట్ట తీసి మళ్ళీ అక్కడ వేసి మామూలు బట్టలు కట్టుకుంటారు కట్టగానే మళ్ళా అభిమానం వచ్చి కూర్చోండి మళ్ళీ నేనే కర్త నేనే కారణం ఈ పిల్లలందరికీ సంసారం అంతటికీ నేనే కర్త నేనే కారణం నేనే పెంచాలి నేనే పోషించాలి నేనే వంట చేయాలి నేనే వీళ్ళ బరువంతం వయ్యాలి వీళ్ళకి నేనే బాధ్యుడిని నేనే బాధ్యుడిని నేనే బాధ్యుణ్ణి ఇలా అనుకోవడం అభిమానం ఇలా అనుకోవడం అంటడం ఇలా అనుకోవడం కారణం అవడం ఇలా అనుకోవడం కర్త అవ్వడం కాబట్టి నీకు సదాచారంలో భాగంగా ప్రతిరోజు నువ్వు పునః పునః పునః రోజు ఇల్లు ఎట్ట ఊడుస్తావో రోజు ఇంటిని ఎట్టా శుభ్రం చేస్తావో అట్లా నిన్ను అంతరంగంలో శుభ్రం చేసుకునేటటువంటి సదాచారంలో భాగంగా ఇది పెట్టాం కాబట్టి సదాచారం సదాచారం అంటే అర్థం ఏమిటంటే ఏ స్థితిలో ఉండి చేస్తే నీకు అభిమాన త్యాగం జరుగుతుందో అప్పుడు నీకు అది సదాచారం ఏదైనా సరే నువ్వు చేసి నేనే చేశాను నేనే కారణం నేనే కర్త అని నీలో అభిమానం బలపడితే అది దురాచారం మన సాధకులలో కూడా ఇలా చాలామంది ఉంటారు ఎంతో కాలం నుంచి నేను ఎంతో శ్రమ చేశానండి ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగి చూశానండి ఎన్నో నదుల పుష్కరాలు స్నానం చేశానండి మహాకుంభమేళాలు ఎన్నో హాజరయ్యానండి ఎన్నో ఆశ్రమాలు దర్శించానండి ఎంతో మహాన్ ఎంతోమంది మహానుభావాలు దర్శించానండి ఎన్నో క్షేత్రాలు దర్శించానండి ఎన్నో తీర్థయాత్రలు చేశానండి ఇట్లా తన జీవితంలో తన గురించి తాను చేసిన వాటి అన్నింటి ఎడలా ఈ అంటుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాడు అందువల్ల స్మృతి బలం పెరిగిపోతుంది స్మృతి వృత్తి ధర్మం పెరిగిపోతుంది మనం ఏ వృత్తి ధర్మాన్ని పెంచి పోషించాలయ్యా అంటే సాధనా బలాన్ని పెంచేటటువంటి అభిమాన త్యాగం చేసేటటువంటి సంస్కార బలాన్ని ఏమో వృద్ధి చెందించాలి అభిమానాన్ని బలపరిచేటటువంటి అంటుకునేటటువంటి లక్షణాన్నేమో బలహీనపరచాలి అది దుఃఖమే కావచ్చు నీకు దుఃఖమే కావచ్చు ఇతరులకు కూడా దుఃఖమే కావచ్చు అయినా సరే మానవులందరూ తప్పక సాత్వికంగా శాంతంగా అభిమాన త్యాగం చేయాలి రజవగుణంతో చేస్తే అభిమాన త్యాగం అవదు తమ గుణంతో చేస్తే అసలే అవ్వదు కాబట్టి సత్వగుణంతో జాగ్రత్తగా చేస్తేనే సాక్షిత్వానికి ఎదుగుతాం అందరూ ఏమండి మీరు అందరు ఎలా ఉన్నారు సాక్షిగా జీవిస్తున్నారా అంటే అప్పుడప్పుడు ఉంటున్నామండి అంటారు అప్పుడప్పుడు ఉండటం ఏమిటో నాకు అర్థం కాదు ఈ అప్పుడప్పుడు ఉన్నటువంటి అర్థం ఏంటో ఆ ఉన్నప్పుడు అంటకుండా ఉన్నాడు అని అర్థం మిగిలిన సమయమంతా అంటి ఉన్నాడని అర్థం అంటే గుణత్రయ సంయోజనం కలిగిందని అర్థం సత్వగుణ స్థాయి నుంచి సాక్షిత్వ స్థాయిలో నిలకడ చెందితే కానీ ఈ అంటకుండా ఉండడం అనేది నీకు అనుభూతి కాదు అలా ఉన్నప్పుడు నువ్వు లక్ష ఉన్నా సరే ఏకాకివే ఏకాకిగా ఉన్నా సరే అనేకంగా అందరి హృదయాలలో వెలిగే స్వప్రకాశ లక్షణంతో ఉంటుంది అహమాత్మా గు సర్వభూతాశయస్థిత ఇది అనుభూతం కావాలి అంటే తప్పక నువ్వు అంటకుండా ఉండాలి అది అధికారిత్వం అలా మంది ఏమంటారంటే ఏమంటే నాకు మీరు ఇంత చెప్తున్నారు కానీ నాకు ఆత్మ అంటే ఏమిటి తెలియలేదని అంటారు ఆత్మ అంటే తెలియకపోవడానికి అడ్డం ఎవరున్నారు ఎవ్వరు లేరు ని నువ్వు తెలుసుకోవడానికి ఎవ్వరు అడ్డం తెలియడం లేదనేటటువంటి దానికి కారణం ఏమిటంటే ఈ అంటట ఎన్నింటిలో అయితే నీకు ఇది అంటుతోందో అవన్నీ నిన్ను నువ్వు తెలుసుకోకుండా అడ్డుగా ఉండేటటువంటి తెరలు ఒక ఉదాహరణ చెప్తా మానవులందరూ తమ తమ శరీరాన్ని చూసి మోహింపజేసుకుంటూ ఉంటారు తమను తామే మోహిస్తూ ఉంటారు అర్థం లో చూసుకుని ఉంటారు చిన్న పిల్లవాడి చేష్ట ఓ రెండేళ్ల పిల్లవాడు ఓ సంవత్సరం పిల్లవాడికో అర్థం ఇస్తే వాడిని వాడే చూసుకుని కిలకిలా కిలకిలా వేస్తూ ఉంటాడు ఆనందపడిపోతూ ఉంటాడు అనలాంటి వాడు మరొకడు ఉన్నాడని వాడిని వాడి యొక్క ఉనికిని చూసి వాడి ఆనందాన్ని చూసి మీరు కూడా ఆనందపడిపోతాడు ప్రతిబింబ ఆనందాన్నే బింబసుఖంగా భావించి జీవిస్తాం మనం కూడా అంతే అన్ని అలంకారాలు చేసుకుని అర్థం ఎదుర్కొంటున్నప్పుడు ఆహా నేను అద్భుతంగా ఉన్నాను నేను లక్ష్మీదేవిలాగా ఉన్నాను నేను దుర్గాదేవిలాగా ఉన్నాను నేను సరస్వతీదేవిలాగా ఉన్నాను నేను శివుడిలాగా ఉన్నాను ఇలా రకరకాలైనటువంటి ఊహ అపోహలన్నీ చేస్తూ ఉంటాం సరే ఈనమైన నిమ్నమైన ఉపమానాలు స్వీకరించే కంటే ఉత్తమమైన ఉపమానం స్వీకరించడం మంచిదే కొంత కానీ ఆ అభిమానం బలపడిపోతుంది మోహం బలపడిపోతుంది అదే పనిగా పట్టు చీర కట్టుకుంటే నువ్వు బాగున్నావని ఎవడన్నా చెప్పాడు అనుకోండి ఇక వరస పెట్టి ఒక డజన్ పట్టు చీరలు కొంటుంది ఆభరణం పెట్టుకుంటే బాగున్నావు అన్నాడు అనుకోండి ఇక వరస ఆభరణాలు కొంటూనే ఉంటుంది మీ ఇంట్లో ఫలానా వస్తువులు బాగున్నాయని ఎవడన్నా అన్నాడు అనుకోండి ఇక బాగున్న వస్తువులు ఏమంటే ప్రపంచం అంతా కూడా అవన్నీ కొనేస్తుంటావు ఈ రీతిగా మోహలక్షణం బలపడిపోతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించాలన్నమాట ఇలా అంటేస్తుంది ఇది ఇది అంటకుండా ఉండదు అంటిపోతూ ఉంటుంది లోపలంతా స్మృతి బలంలో చేరిపోతూ ఉంటుంది సంకల్పము వికల్పము విపర్యము స్మృతి నిద్ర అనేటటువంటి ఐదు వృత్తులు చిత్తంలో ఉంటాయి ఈ చిత్త వృత్తులై నీకు అనేక రకములైనటువంటి ఆలోచనలుగా కార్యములుగా విషయములుగా అభిమానములుగా కర్తగా భోక్తగా ఏర్పడతాయి దీనికి వృత్తి అవచ్ఛిన్న చైతన్యం అని పేరు ఉపమానం చెప్పమంటే చెన్మయానందులు ఒక ఉపమానం చెప్పారు ఒక అద్దం పట్టణ పట్టుకొచ్చాడు చూడమన్నారు చూశాడు నీ ప్రతిబింబం కనబడుతుంది కనబడతాడు నేల మీద పడేసాడు వంద వక్కలై మళ్ళా దాని మీద ఇప్పుడు వంద ప్రతిబింబాలు కనబడ్డాయి ఇప్పుడు ఒక్కడివా వంద మనుషులా నువ్వు వంద మందివా ఒకటివా అని అడిగా నేనొక్కడేనండి అన్నాడు నువ్వు ఒక్కడ వింటే కింద వంద మంది కనబడుతుంటే అన్నా అది నేను కాదండి అన్నాడు అదేంటయ్యా మరి ఇందాక నేను నేను అదే అన్నావుగా అద్దం ఒకటిగా ఉండి నువ్వు బాగా కనబడుతున్నప్పుడు బాగున్నావా అంటే ఆహా బాగున్నా అద్దంలో చూసుకుని ఇప్పుడు అద్దం పగలేస్తే అందులో వంద ప్రతిబింబాలు కనబడితే ఇంకా ఎక్కువ బాగోవ్వాలి కదా మరి ఒక ప్రతిబింబం బాగుండే ఉన్న ప్రతిబింబాలు ఎంత ఉండాలి బాగా బాగా బాగా ఉండాలి కదా అన్నారు మానవ జీవితం కూడా ఇంతే ఒకరోజు మొత్తం మీద మనం ఎన్ని ఆలోచనలు వచ్చినాయేవో పేపర్ మీద రాయమంటారు అదొక ధ్యాన మార్గం ఉంది ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ నేర్పేటటువంటి సాంప్రదాయాలు అన్నీ ఏం చేస్తారంటే ఏం లేదు నీకేం పని చెప్పరు ఒక మూడు రోజుల పాటు ఏమీ పని ఏమి పని అంటే ఏమీ పని ఉండదు ఊరికే కూర్చోవాలంటే నువ్వు ఏం మాట్లాడకూడదు ఏమి ఏ ఇంద్రియాలకి ఏమీ పని చెప్పకూడదు అట్లా నీకు చాదనైతే ధ్యానం చేయవచ్చు లేదంటే చూస్తూ కూర్చోవచ్చు ఏ శబ్దాలు ఉండవు ఏ పాటలు ఉండవు ఏ భజనలు ఉండవు ఏ నామస్మరణ ఉండదు ఏమీ ఉండదు నిశ్శబ్దం పిన్ డ్రాప్ సైలెన్స్ బహాయి అని ఒక విశ్వమతం ఒకటి ఉంది దానికి బహాయి టెంపుల్స్ విదేశాల్లో చాలా ఉన్నాయి మేము కూడా వెళ్ళాం అమెరికాలో బహాయి టెంపుల్ మన దేశంలో కూడా ఉన్నాయి ఈ బహాయి టెంపుల్లో ఏముండదు అంతా మన చిదంబరం మోడల్ అనమాట ఆ చిదంబరం రహస్యం ఏమిటంటే అక్కడ ఆకాశతత్వం ఏం ఉండదు విగ్రహం ఉండదు ఏం జపం ఉండదు తపం ఉండదు ధ్యానం ఉండదు ఏ నవ విధ భక్తి మార్గాలు ఉండవు వెళ్ళి అట్లా కూర్చోవడమే మౌనంగా కూర్చోవడం కదలకుండా కూర్చోవడం ఏ చేష్టలు లేకుండా కూర్చోవడం ఏకమేవా బ్రహ్మ అదే చిదంబర రహస్యం ఇంకేమీ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ద్వితీయం బ్రహ్మ కాదు అద్వితీయం బ్రహ్మ కాబట్టి అలా ఎప్పుడైతే నిలకడగా వరసగా ఉంటావో మూడు రోజులు అలా కూర్చున్న తర్వాత నీకు పుస్తకం ఇస్తారు ఈ మూడు రోజుల మీద నీకు బాగా గుర్తొచ్చినవి బాగా తెలిసినవి ఓపెన్యూ పేపర్ పెట్టి రాయమంటారు సాధకులందరూ ఈ ప్రయోగం చేసి చూడాలండి నేనైతే మాత్రం అందరినీ చేయమనే చెప్తాను ఈ ప్రయోగం చాలా అవసరం కూడా నేను కూడా ఇట్లాంటి పనులు ఇట్లాంటి ప్రయోగాలు చాలా చేశాను నా జీవితంలో రాసి చూస్తే బలమైనటువంటి అంటినవి ఏవైతే ఉంటాయో నీకు ఖచ్చితంగా ఆ మూడు రోజుల ప్రయోగం తర్వాత గుర్తొస్తుంది సమస్య లేదు అందులో వాటి నుంచి నువ్వు విడిపించుకోవాలి అవి అంటినవన్నీ ఇది అంటడం అంటే నువ్వు కాశీ వెళ్ళు రామేశ్వరం వెళ్ళు కేదార్నాథ్ వెళ్ళు జ్యోతిర్లింగాలకు వెళ్ళు అష్టాదశ శక్తి వెళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ బలంగా లోతుగా అంటినటువంటి అంశాలు మాత్రం నేను విడవాలి నే స్వభావంలో భాగమై ఉంటాయి అవి తోస్తూనే ఉంటాయి నీవు వాటి చేత బంధించబడక తప్పదు మరి ఏం చేయమంటారండి ఇప్పుడు తీవ్ర వైరాగ్యం ఒక్కటే దానికి మందు ఇంకే మందులు పనిచేయాలి ఆ తీవ్ర వైరాగ్యం అనేటటువంటి గనక వాడినట్లయితేనే ఆ రాజగుహ్య యోగాన్ని నేర్చుకోవడానికి అవకాశం అందరూ అధికారులు కాదు రాజవిద్యా విద్య రాజగుహ్య యోగాన్ని నేర్చుకోవడానికి అసల పరిపూర్ణ రాజయోగాన్ని పొందటానికి పొందాలి అంటే ఇలా అంటకుండా ఉండాలి బ్రహ్మనిష్ఠుడే ఉండాలి అంటకుండా ఉండటం అంటే సామాన్యమైన అంశం ఏం కాదు అది కోటి సాధించినా కూడా భూమండలంలో అబో కృతయుగం వచ్చేసినట్టే కలియుగం కాదు అప్పుడు అది అంతమంది పెరిగిపోతారు సత్యదర్శనం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలన్నమాట ఈ కందార్థాన్ని చాలా విశేషమైనటువంటి సూక్ష్మమైన సూచన ఉంది ఇందులో ఎత్తుకుంటూనే అంటకుండా అన్నారు సరే మనకి బాగా తెలిసిన అంటకుండా ఏమిటో ఆయన అక్కడ ఉపమానంగా చెప్పారు ఏమిట నిన్న కూడా చెప్పుకున్నాం కళ కన్న అనుభవించాం మేల్కొన్నాం మేల్కొనేటప్పటికే కల పోయింది ఈ మెలకువలో ఎంత ప్రయత్నించినా ఆ కలలో ఏం జరిగిందో మరలా తిరిగి అనుభూతిని తెమ్మంటే రమ్మంటే రాదు ఒక్క భయం తప్ప భయం అయితే వస్తుంది బాగా తీవ్రమైనటువంటి అలజడి వేదనతో కూడిన భయం మృత్యు భయానికి దగ్గరగా ఉండే ప్రతిబింబం అది కాబట్టి ఆ భయం గనక ఏర్పడితే అది మెలకువలో కూడా రమ్మంటే వస్తుంది అలాంటి వాళ్ళకే ఈ కుంగుబాటు డిప్రెషన్ నిరాశ నిస్పృహ ఒంటరితనం ఆత్మహత్య చేసుకోవాలనే ప్రేరణ ఇలాంటి లక్షణాలని మానసిక బలహీనతలుగా బలపడతాయి కాబట్టి జాగ్రత్తగా వాటి జోలికి పోకుండా వాటిని విడిపించుకోవాలి ఎంతో దూరపు చూపుతో వేశారన్నమాట అటు జీవుడుగా కూడా నువ్వు మానవుడుగా మానవత్వంతో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే ఐదు దైవీ లక్షణాలని నువ్వు నిలబెట్టుకోవాలి అన్నా అంటకుండా ఉంటారు అప్పుడే ఆ ఐదు దైవీ లక్షణాలని నిలబెట్టుకోగలవు లేకపోతే నిలబెట్టుకోలేదు ఎక్కడో ఒక చోట అవి పక్కదారి పట్టేస్తాయి కాబట్టి జాగ్రత్తగా నిత్యానిత్య వస్తు వివేకాన్నించి దృగ్దృశ్య వివేకం దాకా పరిణామం చెందాలి అంటకుండా ఆ అంటకుండా ఉండేటటువంటి స్థితికి వివేకమని పేరు ఇది వివేకం అంటే అసలు కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి ఇది వేదాంత గిండిమహ ఇక్కడ నిలకడ చెందాలి దృగ్బ్రహ్మ దృశ్యం మాయా కలంతా దృశ్యమేనా కాదా అన్నీ దృశ్యాలే కళలో నువ్వు ఏది రమ్మంటే అది వస్తుంది ఏది బొమ్మంటే అది పోదు ఏది అనుభవించాలనుకుంటే అది వస్తుంది ఏది అక్కర్లేదంటే అది పోతుంది నీ స్వాధీనం అక్కడ నువ్వే డైరెక్టర్ నువ్వే యాక్టర్ నువ్వే సూత్రధారి నువ్వే పాత్రధారి నువ్వే ఆట పాట మాట ఫైటింగ్ అన్నీ నువ్వే డాన్సర్ నువ్వే అన్నీ నువ్వే ఎవరిని కావాలంటే వాళ్ళని కొట్టచ్చు ఎవరిని కావాలంటే వాళ్ళని తిట్టచ్చు ఎవరిని చేత పడాలంటే వాళ్ళ చేత పడవచ్చు నీ కళలోకి వేరే ఎవ్వరూ ప్రవేశించనే ప్రవేశించలేదు సంకల్పించి మహానుభావులైన సద్గురుమూర్తులు తప్ప వాళ్ళకొక్కరికే అవకాశం ఇంకా మిగిలిన మహానుభావులైనటువంటి వాళ్ళు బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళు సద్గురుమూర్తులైనటువంటి వాళ్ళు దేశికులైనటువంటి వాళ్ళు సమాధినిష్టక ఆవలకి చేరినటువంటి వాళ్ళు సంకల్పాన్ని దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నీ నిద్రలో ప్రవేశించగలుగుతారు అలాంటి సందర్భాలు నా జీవితంలో చాలా ఉన్నాయి ఇది స్వానుభవం అంటే ఒక బలీయమైనటువంటి సంస్కారం నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేసి చేసి చేసి అలసిపోయి సర్వయత్నాలు వడ్డి ఓడిపోతాడు ఓడిపోయి ఇహ అన్యథాశం నాస్తి త్వమేవ శరణం తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షమహేశ్వర అంటూ గజేంద్రమోక్షం వలే లావక్కెంతయు లేదని ఆ సద్గురుమూర్తిని ఆశ్రయిస్తాడు ఆ వచ్చినటువంటి ఆర్తిని చూస్తాడు చూసి నాయన ఉండు ఈ ఉండు చూద్దామంట వారు వెళ్ళమనేదాకా వెళ్ళటం నీకు అవకాశం లేదు ఆజ్ఞ అయ్యేదాకా వెళ్లే పని ఉంటే ఏదో ఒక సందర్భంలో ఆయన నీ గాఢ నిద్రావస్థలో ప్రవేశించేస్తాడు నువ్వు నిద్రపోతూనే ఉండవు నీకేం తెలివి ఉండదు నీ నీ నీ కళ నీ నిద్ర ఆయన స్వాధీనం ఆయన తన నీ చైతన్యాన్ని తన చేతిలో పనిముట్టుగా స్వాధీనం చేసుకుంటాడు ఏనుగు గోడారంలో వచ్చినట్టు అట్లా నీ హృదయాంతరంగంలోకి చేరి చేరిపోతాడు చేరిపోయి నీ సంస్కార బలాన్ని ఆయన స్వాధీనం చేసుకుంటాడు నీ వాసనా బలాన్ని ఆయన స్వాధీనం చేసుకుంటాడు నీ స్వభావాన్ని ఆయన స్వాధీనం చేసుకుంటాడు ఇంకా నువ్వు పని ఏం లేదు నువ్వు చేసినా చేయకపోయినా నీ చేతిలో ఏముండదు ఇక అన్నీ ఆయన సామర్థ్యం మేరకు ఆయన సంకల్పం మేరకు ఆయన స్ఫూర్తి మేరకే అంత జరుగుతుంది అంటే అది ఎలా జరుగుతుందో నీకు తెలుస్తుంటుంది అంటే కేవలం జరుపుబడుతున్నదన్న చిట్ట చివరి మాత్రమే తెలుస్తుంది మిగిలిన తొంభై జరిగిపోదు వాళ్ళ చేతిలో జరిగిపోతుంది అమనస్కుడు అనే పుస్తకం మేము అందరికీ పంపించాం ఆ అమనస్కుడు అనే పుస్తకంలో ఉంటుంది ఈ విషయం మైత్రేయ సంఘం అని ఓ సంఘం ఉంది ప్రపంచంలో ఈ మన భూమండలం సాధు పురుషులు మహానుభావులు అందరూ ఆ మైత్రేయ సంఘంలో ఉంటారు వాళ్ళు ఎవరెవరు మానవులు పరిణామం చెంది ఉత్తమమైన పరిణామశీలతతో దైవీ ప్రణాళికలో స్థానం పొంది అర్హత పొందుతారా అని గమనిస్తూ ఇలా ఎవరైతే तम शरीर प्राण मनोबुद्दि चैतन्य दिव्यत् सर्वसमर्पण भावन तो जीविंपजेस् वियोगिपजेस्म जीविता वेरे लक्ष्यमंटू लेकल मुक्ति केवल मोक्षा मात्र कल वर्वसमर्पणा भावन तो सर्वस्व शरणागति दाशोहने पद्धति ఈ మైత్రేయ సంఘాన్ని ఆశ్రయించి ఉంటారు వీళ్ళకి వాళ్ళ యొక్క ఏలుబడిలో వాళ్ళ యొక్క సంకల్పాన్ని అనుసరించి వాళ్ళ యొక్క స్ఫూర్తిని అనుసరించి వీళ్ళ జీవనం సాగుతుంది ఎందుకంటే వీళ్ళేమి భవిష్యత్తు గురించి ఆలోచించరు రేపేమవుతుందో అనే ఆలోచన అసలు వీడికి ఉండదు ఎందుకంటే రేపనే భావనే లేదు నిత్యవర్తమానం ఎప్పుడూ వర్తమానమే ఉంది అసలు భవిష్యత్ ఎక్కడుంది గతం ఎక్కడుంది గతం అంతా నీ స్మృతుల్లో ఉంది భవిష్యత్ అంతా నీ ఊహల్లో అంతే తప్ప నీ వర్తమానంలో ఉన్నది ఎప్పుడు నీ నీవేదై ఉన్నావో అదే నీ వర్తమానంలో ఉంది కాబట్టి నిత్యవర్తమానాన్ని కలిగి ఉంటారు నిర్వాసన మౌన దీక్షని కలిగి ఉంటారు వీళ్ళు అట్టి మౌన దీక్ష చాలా విశేషమైనటువంటిది ఇక్కడ బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పర ఇదే సత్యాస్త్రం ఇది వేదాంత డిండి మహ అనే సూచనని కూడా ఇందులో ఏమి అంటకుండా ఉండడమేమో దృగ్బ్రహ్మా దృశ్యం మాయేతి సర్వేదాంత డిమ అనే సూత్రం ద్వారాను మిథ్యాన్ అంశం బోధించేటప్పుడు బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో నా పర ఇదేవ్రం వేదాంతిండి మహా శాస్త్ర సారమంతా ఒక్క మాటలో చెప్పబ్యా అంటే వేదాంత సారాన్ని అద్వైత సారాన్ని మొత్తాన్ని ఒక వాక్యంలో చెప్పండి అని శంకర భగవద్పాదులను ఈ సూత్రాన్ని చెప్పారు బ్రహ్మ సత్యం జగన్మిద్యా నీ దృష్టి ఇలా మార్చాల ఉన్నదంతా బ్రహ్మమే సత్యము అంటే ఉన్నది ఉన్నదంతా బ్రహ్మమే అన్నం బ్రహ్మ అహంచ బ్రహ్మ భోక్తాచ బ్రహ్మ ఇదమిద ఇదమిదమిదగు అంటాం ఎందుకనిట అంటే తినేవాడు బ్రహ్మమే తినే అన్నము బ్రహ్మమే ఇచ్చినవాడు బ్రహ్మమే యజ్ఞము బ్రహ్మమే యజ్ఞ ఫలము బ్రహ్మమే కాబట్టి ఉన్నదంతా బ్రహ్మమే యజ్ఞభావంతో జీవించడం నేర్చుకోవాలి యజ్ఞేశ్వరార్పణమస్తు అని ప్రతిక్షణం సర్వార్పణ భావంలో జీవించాలి పూర్ణాహుతితో జీవించాలి అహాన్ని నిరసిస్తూ జీవించాలి అభిమానాన్ని నిరసిస్తూ జీవించాలి పరమహంస అంటారు పరమహంస నీళ్లలో పడవ ప్రయాణం చేస్తుంది తేయాలవుద్దా నీళ్ళు లేకపోతే పడవ ఎట్టా వెళుతుంది నీళ్లలో పడవ వెళ్ళాలి కానీ పడవలోకి నీళ్లు రాకూడదు ఎందుకని అంటే పడవలోకి నీళ్ళు వస్తే పడవ మునిగిపోతుంది కాబట్టి అట్లా ని అంతరంగంలో ఉన్నటువంటి అభిమానాన్ని అహాన్ని సర్వదా నిరసించాలి బహిరంగంలో మాత్రం అందరితో శాంతంగా సౌమ్యంగా సౌమనస్యంగా ఉంటే చాలు సాక్షిగా ఉంటే చాలు ఆ మూడు లక్షణాలని బహిరంగంలో నిలబెట్టుకోవాలి శాంతం సౌమనస్యం సాక్షిత్వం సౌహార్దం అన్న సౌమనస్యత్వమన్నా రెండు ఒకటి కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఈ ఈ రకమైనటువంటి బ్యాలన్స్ ఈ రకమైనటువంటి సమత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి ఈ సమత్వానికే యోగం అని పేరు నీళ్లలో పడవ ఎట్లా అయితే ప్రయాణం చేస్తుందో పడవలోకి నీళ్ళు రాకుండా ఎట్లా అయితే జాగ్రత్త అలా జాగ్రత్త యోగం అంటే సమత్వం యోగం వచ్చేదే ఇది యోగం అంటే మిగిలినవన్నీ దాని కొరకు చేయబడేవి పైగా మన వాళ్ళందరికీ ధ్యానం అంటే చాలా అభిప్రాయాలు ఉన్నాయి ఆ ధ్యానం అంటే ఏమిటండి అన్నారు అనుకోండి భగవాన్ రమణులు చిన్న పిల్లవాడిని పిలిచారు పిలిచి ఏం చేశారంటే ఈ పిల్లవాడికి తినటానికి ఏమైనా పెట్టండి అన్నారు ఒక దోశ పట్టుకొచ్చి ఆ పిల్లవాడికి పెట్టారు పెడితే నాయన ఈ దోశ తినటం వచ్చానికి అన్నారు వచ్చండి అన్నారు సరే ఒక పని చేయి నేను చెయ్యి పైకి ఎత్తుతాను చెయ్యి దించినప్పుడు దోశ తినాలి చెయ్యి పైకి లేపినప్పుడు ఆపాలి అన్నారు అలాగేనంట చేయగలుగుతావా అన్నారు అలాగే చేస్తాను అన్న సరే ఆయన మామూలుగా అందరితో ప్రసంగిస్తున్నారు మాట్లాడుతున్నారు సంభాషిస్తున్నారు మధ్య చెయ్యి లేపుతున్నారు మధ్య మధ్యలో దించుతున్నారు ఈ పిల్లవాడు దోశ తినేసాడు ఇప్పుడు ఆ పిల్లవాడిని అడిగాను నైనా దోశ తినేసావా తినేసా చెయ్యి లేపినప్పుడు తిన్నావా చెయ్యి దించినప్పుడు తిన్నావా చెయ్యి దించినప్పుడే తిన్నానండి అన్నాడు ఇప్పుడు దృష్టి చెయ్యి మీద పెట్టావా దోశ మీద పెట్టావా అండి చెయ్యి మీదే పెట్టానండి ఇప్పుడు దృష్టి చెయ్యి మీద పెడితే దోశ తినటం అవ్వలేదా అయిపోయిందిగా అట్లాగే బయట అందరితో మహర్షి సంభాషించలేదా సంభాషిస్తూనే ఉన్నారుగా వేదాంత పాఠం ప్రసంగిస్తూనే ఉన్నారుగా కానీ ఈ పిల్లవాడికి చేయి లేపడం చెయ్యి వరకు మాత్రమే అతనికి పని మహర్షి సత్సంగము జరిగిపోయింది చేయి లేపడం చేయి దించడము జరిగిపోయింది ఆ పిల్లవాడు దోసి తినటం కూడా జరిగిపోయింది ఇంతే ధ్యానం అంటే అన్నారు మహర్షి ఇలా ఉండాలంట మనం కూడా సదా నెత్తిపై ఉన్నటువంటి కుంభం మన నెత్తి మీద కూడా ఒక ఆ కొండ మీద కుండలిని అక్కడ ఉంది అక్కడ పెట్టాలి దృష్టి సదా దృష్టిని సహస్రంలో కానీ భ్రూమధ్యంలో కానీ లేక బ్రహ్మరంధ్రంలో కానీ ఈ మూడు స్థానాల్లో ఎక్కడ వీలైతే ఎవరికి ఎక్కడ సహజమైతే ప్రయత్నపూర్వకంగా అయినా సరే భ్రూ మధ్యంలో ఉంచి పని చేసుకోవాలి నువ్వు ఏ పని చేస్తున్నా దృష్టిని కనుక భ్రూ మధ్యంలో నిలపగలిగితే ధ్యానం అయిపోతుంది ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేయవచ్చు సహజ ధ్యానం అని పేరు దానికి అలా సహజ ధ్యానంలో ఉన్నవాడు అంటకుండా ఉంటాడు ఇదే అండి అంటకుండా అన్న విషయం చెప్పాలంటే ఇంత చెప్పాల్సి అంటదు కల మేల్కను మేల్కంటదు కల నిశ్చయము నువ్వు కళలో చూసిన ఏ దృశ్యమైతే ఉందో ఏ దృశ్యం తన్నశ్యం మేల్కొన్నావు దృశ్యాలు పోయినాయి ఏ ఒక్కటి మిగల్ల కానీ దృక్స్వరూపమైన నీవు మాత్రం అలాగే ఉన్నావు కళలోనూ ఉన్నావు మెలకువలోనూ ఉన్నావు అవతల గాఢ నిద్రలో కూడా ఉన్నావు దానవతల తురియంలో కూడా ఉన్నావు దానవతల తురియాతీతంలో కూడా ఉన్నాం కాబట్టి సర్వదృక్ అనే పేరుతో అక్కడ ఉన్నాం తుర్యాతీతంలో కళ ఎప్పటికీ కూడా మెలకు అని ఈ మెలకు ఎప్పటికీ ఆ కళనంటదు ఇది మన జీవిత సత్యం నిత్య సత్యం కడు నిశ్చయము కడు అంటే మార్పు లేదా దీనికి వందకి వంద శాతం దృఢం స్థిరం ఈ రెంటి క్రియ గుర్తు బయలులంటకుండు మళ్ళీ ఏం చెప్పారు కళా మెలకుతో పాటు ఇప్పుడు ఏం చెప్పారు ఎరుక బయలు గుర్తు అంటే క్రియా గుర్తు బయలునాంటాం నువ్వు జీవుడిగా క్రియలలో పనులు పాటలలో నిమగ్నం అయిపోయిన వాడు ఏమిటంటే క్రియ కర్మ క్రియ కర్త ఈ మూడింటిలో ఉన్న త్రిపుటిని అక్కడ క్రియ అనే సూచనతో చెప్పాయి పదాని పైది బ్రహ్మాండ స్థితిలో ఉన్నవన్నీ గుర్తులు ఎందుకో ఆయన గుర్తుపట్టావా అంటుంటాం నన్ను గుర్తుపట్టావా అంటుంటాం అలాగే నువ్వు ఎప్పుడైనా ఈశ్వరుణ్ణి గుర్తుపట్టేవా నువ్వు ఎప్పుడైనా ఆత్మని గుర్తుపట్టేవా నువ్వు ఎప్పుడైనా బ్రహ్మస్వరూపాన్ని గుర్తించేవా నీ స్వరూపాన్ని గుర్తించేవా నువ్వు ఎప్పుడైనా కాబట్టి గుర్తుతో ముడిపడి అవన్నీ పనులు ఫలితాల గొడవతో ముడిపడ్డది ఒక గొడవ అది గుర్తులతో ముడిపడ్డ గొడవ బ్రహ్మాండం ఈ రెండూ బయలునంటవు అవి రెండు బయలు లేవు రెంట్లోను కల ఎరుకలి రెండు మిథేను రెండు ఉపమానాలు చెప్పారు మెలకువ కళ నరస్వప్నం స్వరస్వప్నం ఈ రెండు కలరా బాబు ఏమిటి రెండు కళ ఎలాగయ్యా అంటే పిండాండం అంతానేమో నరస్వప్నం అంటే మనుషుల కళ జీవుల కళ ఇదంతా పిండాండం అంతా కూడా వీడేదో ఆలోచిస్తూ పొడుగుంటాడు బ్రహ్మాండం బదలగొట్టాలని ఆ కళలో దాని గురించి ఏదో పరిష్కారం వచ్చినట్టు తోస్తుంది లేచేటప్పటికీ ఆ పరిష్కారాన్ని అమలు చేయగలిగే శక్తి వస్తుంది సామర్థ్యం వస్తుంది అలా కల కూడా ఉపయుక్తమే కొన్ని కొన్ని చోట్ల కానీ ఇది నరస్వప్నం అది అలా ఉండాలి ఇది ఎలా ఉండాలి నా భార్య అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకుంటూ ఉంటాడు పెళ్లి కాని వాళ్ళందరూ పెళ్లి కాని యువతలు కూడా అందులో నా భర్త అలా ఉండాలి పిల్లవాడు ఎట్లా అయితే ఆట బొమ్మలతో ఆడుకునేటప్పుడు ఆ ఆట గురించి ఊహిస్తూ ఉంటాడో యువకులు యువతులు వివాహం కాని వాళ్ళందరూ ఇట్లాంటి ఊహ అపోహలలో తేలిపోతూ ఉంటారు ఏ మానవుడైనా జానా బెత్తె తేడా అంతే పొడుగో పొట్టో లావో సన్నవో జానా బెత్తె తేడా తెలుపో నలుపు తెలుపు కోసమే మానవ జీవితం అంతా గొడవ అంతకుమించి వేరే ఏమీ లేదు ఈ అందం గొడవ అంతా బెత్తడు తెలుపుతో ముడిపడు అంతే అంతకుమించి వేరే ఏమి లేదు ఆ చరణం తెల్లగా ఉంటే ఓహో అందం ఆహా అందం అనుకుంటాడు అంతే అబ్బే ఇది నిలకడ చెందేది కాదు అంతా మిథ్యదలంచి చూచిన నరుండట్లౌట రింగిన్ సదా కాంతల్పుత్రుల్ మోహార్ జరించుగా అని అని పాపం కాళహస్తీశ్వర సులభంగా తేట తెలుగులో చెప్పిన పైద్యం నేర్చుకోవాలి ఈ మద్యాన్ని రోజు గుర్తు చేసుకోవాలి మా చిన్నప్పుడు మాకు దాశరథి శతకం కాళహస్తీశ్వర శతకం నృసింహ శతకం వేమన శతకం సుమతి శతకం ఐదు శతకాలు బాల్యంలో నేర్చుకోకపోతే నీ బాల్యం వృధా నాయన మా నాన్నగారు మా నాన్నగారు చిన్నప్పుడే ఐదు శతకాలు నేర్పే ప్రయత్నం చేశారు ఖాళీ దొరికితే శతక పద్యాలు నేర్పడమే పని భాస్కర శతకం కుమార శతకం కుమారీ శతకం ఇట్లా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఇవన్నీ మనం చిన్నప్పుడే నేర్చుకుంటామో వాటిలో చెప్పినటువంటి జ్ఞాన సంపన్నమైనటువంటి సూత్రాలని మనం ఆకళింపజేసుకుంటాం వాటిని ఆధారం చేసుకుని జీవిస్తాం అందుకని మన సంస్కృతిలో ముఖ్యంగా తెలుగువారి సంస్కృతిలో ఈ పద్యాలు చాలా విశేషమైనటువంటి తేట తెలుగు పద్యాలు చక్కగా నేర్చుకోవచ్చు అందరూ రెండింటిలోనూ కలయరు కలి రెండు మిధేను ఇది నరస్వప్నం అది సురస్వప్నం అది దేవతల కళ ఇదేమో జీవుల కళ అది దివ్యమైన కళ దేవతల కళ ఎందుకు అనాలి దివ్యమైన కళ ఇదేమో భవ్యమైన కళ అంటే పిండాండమంతా భవ్యం బ్రహ్మాండమంతా దివ్యం ఆ దివ్యానికి ఈ భవ్యం ప్రతిబింబం ఎప్పటికైనా ఇదందులో కలిసిపోతుంది ఆ ఎప్పటికైనా అది కూడా మేల్కొంటే బ్రహ్మాండానికి అవతల మేల్కొంటే ఆ అనంత విశ్వానికి అవతల మేల్కొంటే బయలులో ఆ కాబట్టి ఈశ్వర పంచీకరణ ద్వారా నిర్ణయించబడేది కూడా కళే పిండ బ్రహ్మాండములే కాక ఈశ్వర పంచీకరణని మన శివాయ లేక అక్షర బ్రహ్మాండ పంచీకరణ మనకి అదనంగా కూడా ఇంకా నా ఇంకా రెండు పంచీకరణలు ఉన్నాయి సాంఖ్య దర్శనం ఆ రీతిగా కూడా అందించింది అచల పరిపూర్ణ రాజయోగం అందుకని రెండ బ్రహ్మాండ పంచీకరణతో ఆపద అది ముందుకు తీసుకెళ్తుంది అక్షర బ్రహ్మాండ పంచీకరణ అలాగే ఈశ్వర పంచీకరణ అనే పద్ధతులను అందిస్తుంది కలయరు కలి రెండు మిథ్య మిథ్య అంటే అంటే మానవ జీవితానికి రెండు సమస్యలు ఉన్నాయి భ్రాంతి అంటే మాయా మిథ్యా కలిపితే భ్రాంతి సర్వభ్రాంతిరహితం బయలుదర్శనం కాబట్టి మాయా ఉండదు మిథ్యా ఉండదు లేనిది ఉన్నట్లు తోతుట ఉన్నది లేనట్లు తోతుట ఇవి రెండు లక్షణాలు నిన్న కూడా చెప్పుకున్నాం వృషజలం అంటే ఎండమావిలో నీరు వాస్తవానికి లేదు కానీ ఉన్నట్టు తోస్తుంది అది విద్య నిజంగా చూద్దామంటే మాత్రం లేదు ఉదాహరణ చెప్తాను నేను ఈ ప్రపంచంలో బోళ్ళమని మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా ఏమండి మీ ప్రపంచం ఎంతండి అని ఎవరినైనా అడగండి ఎంత ఎవరి ప్రపంచమైనా వాడు గుర్తించినంతసేపు లేక వాణ్ణి గుర్తించినంతసేపు అంటే నిన్ను గుర్తించేవాడు నిద్రపోయినా వాడి నిద్రలో నువ్వు లేవు నువ్వు గుర్తించే నువ్వు నిద్రపోయినా వాడు లేడు కాబట్టి పోని మేలు కొన్నంతసేపట్లో ఎంతసేపు గుర్తుంటాడు అండి వాడు ఏమున్నాడు కాబట్టి ఈ జగత్తు తోచినంతసేపే అన్నారు పెద్దలంతే తోచినంతసేపు అంటే దృశ్యం కనబడుతున్నంతసేపే దృక్కో సత్యం మారదు दृग्रहित्व्रांत बो सर्वद्रां रवरण रही दृक्ने आवरण ले प्रतिम्बन अने लगे अंटावे రెంటి కల ఎరు కళ బయలు దర్శనాన్ని దృఢీకరించుకొని పెండ బ్రహ్మాండ రీతులన్నీ నిరసించు గెంటుము అన్నారండి ఇది చాలా ముఖ్యమైన సూచన మీ ఇంట్లో ఎప్పుడైనా నీళ్లు గడిపోసి నే ఏమంటారు దాన్ని నేల కడిగారు అనుకోండి ఫ్లోర్ క్లీనింగ్ నేల కడిగితే ఏమవుతుంది ఆ నీళ్లన్నీ వెళ్ళి తూము దగ్గర నిలబడిపోతాయి తూము చిన్నదిగా ఉంటుంది నీళ్లు ఎక్కువగా ఉంటాయి ఏం చేస్తారు అప్పుడు నీళ్ళన్నీ బయటికి గెంటేస్తారు అంటే బాగా బలం బలం ఉపయోగించాలన్నమాట దాన్ని ఆ తూములు వచ్చి బయటికి వెళ్ళిపోవాలంటే ఆ వెళ్ళిపోతే కానీ అది క్లీన్ అయిపోతుంది అట్లాగే ఈ పిండ బ్రహ్మాండ వ్యవహారం మాలిన్యంగా ఉండిపోయింది మనలో మలినప్పు ఎరుక శుద్ధ ఎరుక ఎరుక పరారూప ఈ ఎరుకనే మాలిన్యాన్ని కూడా గెంటేయాల గెంటకపోతే పోదు అదే పోతుందిలే అని ఊరికే ఉండేవాళ్ళు కూడా ఉన్నారు ఎలా ఈశ్వరుడు ఎలా పుట్టించాడు ఆ ఈశ్వరుడే చూసుకుంటాడులే ఆయనకి దయ అయినప్పుడు ఆయనే చూస్తాడులే ఊరుకున్నావే అనుకోండి అప్పుడు నీకు సాధనతో ఏం పని లేదు సదాచారంతో హాయిగా తిని పడుకోవచ్చు ఇలా ఉండే అజ్ఞానయుతమైన జీవనం వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరికీ కూడా అవకాశం ఉంది లేదనలా ఈశ్వరుడు మెహర్ బాబా స్పష్టంగా చెప్పాడు అందుకే నాయన అసలు ఈ సృష్టిలో ముక్తికి అవకాశం లేనివాడు అంటూ ఎవడూ లేడు తప్పనిసరిగా మహాప్రలయ కాలంలో అయినా సరే నువ్వు ముక్తి ముక్తిని పొందుతావు సందేహం లేదు అందులో కాకపోతే క్వాట్రలి క్వాట్రలియన్ అంటే అర్థం ఏంటి అట ట్రిలియన్ ట్రిలియన్ సంవత్సరాలు ట్రిలియన్ ట్రిలియన్ సంవత్సరాలంటే మిలియన్ అంటేనే చాలా సున్నాలు పెట్టాలి మిలియన్ పక్కన సున్నాలు పెడితే బిలియన్ బిలియన్ పక్కన సున్నాలు పెడితే ట్రిలియన్ ఆ ట్రిలియన్ ట్రిలియన్లు అయితే గాని ఈ సృష్టి అంతా పోదు విషయం అంతా పోదు ఒక ట్రిలియన్ సంవత్సరాలు అయితే ఈ విషయం అంతా పోదు అని లెక్క కట్టేశారు విజ్ఞాన శాస్త్రవేత్తలు అప్పటికీ మహాప్రలయం ఏర్పడుతుంది ఆ మహాప్రలయంలో తప్పక అందరూ ముక్తులవుతారు ఎందుకని ఈ సూర్యుడు ఉండడు ఆ బాల ఉండదు ఆ విషయము ఉండదు ఏది ఉండదు అన్నీ పోతాయి ఏ శూన్యంలో వచ్చినాయో ఆ శూన్యంలో పోతాయే అని అప్పుడు కూడా పోవచ్చు అప్పటి వరకు మాత్రం జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండక తప్ప మరి మమ్మల్ని ఏం చేయమంటారండి గెంటుము సూటిగా చెప్పారు ఈసారి కథార్థాలు ఏం చేయాలో గెంటుము ఈ రెండింటిని ఈ ఎరుకనే మాలిన్యాన్ని మీ ఇల్లు అడిగితే మాలిన్యాన్ని ఎట్లా వస్తే దాని బయటికి గెంటి వదలబడేసావు అట్లా ఈ ఎరుకనే మాలిన్యాన్ని నీలో నుంచి బయటికి గెంటి ంటిలోనూ కళాయరు కళ రెండు మిథ్యేను నిర్ణయంగా తేల్చేశారు ఆ కళా మిథ్యే చూద్దామా అంటే ఆ కళ కనపడదు అప్పుడు కూడా మళ్ళా పోనీ మళ్ళా నిద్రపోతావా నిన్నటి కళ ఇందాకన్న కళ మళ్ళా రాదు అట్లాగే మిథ్యాభూతములన్నీ అంతే వందేళ్ల క్రితం జగత్తుని ఇప్పుడు చూద్దామన్నాం అనుకోండి అది కనపడదు ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది ట్రింగ్ ట్రింగ్ అని తిప్పే ఫోన్ ఇప్పుడు వాడాలి అంటే అది కుదరదు అది అవుట్ డేటింగ్ కాబట్టి ఇట్లా ఎప్పటికప్పుడు పరిణామం చెందేస్తూ ఉంటుంది జగత్తు కానీ అష్టప్రకృతులు అలాగే ఉన్నాయి పంచభూతాలు అలాగే ఉన్నాయి మనోబుద్ధి చిత్తాహంకారాలు సమిష్టి మనసు సమిష్టి బుద్ధి సమిష్టి చిత్తము సమిష్టి అహంకారము చైతన్యమనే తలంలో అలాగే ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తరూపమైన సగుణ రూపమైన ఈశ్వరుడు అష్టప్రకృతుడు పరా ప్రత్యక్షితి రూపావత ఆ పరదేవత అన్న అంశాన్ని పట్టుకోవాలి పరమన్ను లక్షణాన్ని పట్టుకుంటే కానీ నువ్వు దాటలేవు అప్పుడు కానీ నువ్వు గెంటలేవు ఇది చాలా ముఖ్యమైన గెంటాలంటే ఒక బలం ఇవ్వాలంటే ఎవరో ఒకరు ఊపి ఇవ్వాలి ఆ ఊపి వస్తే కానీ నువ్వు వాటిని లేకపోతే అదే పోతుంది లేదని చూస్తాడు అదే పోతుంది లేదని చూస్తే ఏం జరిగిపోతుందంటే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి మాలిన్యం అంతా తుంగి దగ్గర అట్టాక మళ్ళా పోసి గడగాలి ఇది రోజువారీ జీవితంలో ఇల్లు కడిగేటప్పుడు నేను నేర్చుకున్న పాఠం ఎవరైనా ఇల్లు గడుతుంటారనుకోండి చూస్తుంటారు అయ్యో ఆహా ఏం చెప్పారండి మహానుభావులు కథార్థంలో ఎంత సులభమైన ఉపమానం ఇది ఇల్లు గడిగే లక్షణాన్ని చూశారు వేదాన్ని బలంగా కనుక ఆ చివరి దశలో గెంటేయకపోతే ఆ మాలిన్యమంతా అక్కడే ఉండిపోతుంది నీళ్ళని వెళ్ళిపోతాయి మళ్ళా పక్కెటి నీళ్లు పారపోసి కడగాలి మళ్ళా జన్మెత్తాలి అట్లా ఒక్కొక్క సంస్కారానికి ఒక్కొక్క సంస్కారానికి ఎన్ని మనం కొత్త సంస్కారాలని తయారు చేసుకున్నామో అదేమో ఆగామి కర్మగాను పేరు చెంది పేరు పెట్టారు దానికి అలాగే గతస్మృతుల యొక్క బలం నీ మీద అంటి ప్రభావితం అవుతున్నటువంటి లోతైన బలమైన జ్ఞాపకాలన్నీ సంచిత కర్మగా పేరు పెట్టారు వర్తమానంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖాలకేమో కర్మ అని పేరు పెట్టారు అది ఏ పేరు పెట్టినా కర్మసంగతం అనేది గుణం వలనే కదా గుణధర్మం లేకపోతే నీకు కర్మసంగత్వం లేదు కదా జ్ఞానసంగం మాత్రమే ఉంటుంది సత్వగుణంలో రజోగుణంలో కర్మసంగం ఉంటుంది తమోగుణంలో మత్తత మతుగా గుడి ఉండడం అంతే ఆ జ్ఞానం మోహం మాత్రమే తమోగుణంలో ఉంటుంది వాటితో సంగతం కాబట్టి అంటటం అనే గొడవ సత్వగుణంలో కూడా ఉంది జ్ఞానసంగేణ దేహీనం అది కూడా విడిపించుకోమంటున్నాడు గుణాతీతం గుణరహితం అవ్వాలి నువ్వు సదసద్వివేకం వస్తే గుణాతీతం అవ్వలేవు దృగృశ్య వివేకం వస్తే కానీ గుణరహితుడవు కాలేవు గుణనాశన వాడు పరమాత్మ కాబట్టి పరం పరం పరం పరదేవత అని అమ్మవారికి పేరు ఆవిడకు ఒక శాశ్వతమైన పేర్లు కొనున్నాయండి చాలా పేర్లు అందరూ చెప్పుకుంటూ ఉంటారు కానీ పెద్దలైన వాళ్ళు స్వానుభవం కలిగిన వాళ్ళు పూర్ణ దీక్షాపరులు ముఖ్యంగా పంచదశి షోడశి పూర్ణం అని శ్రీ విద్య ప ప్రపూర్ణులు ఉన్నారండి వాళ్ళందరూ కూడా దీవించేటప్పుడు నా అలాంటి మహానుభావులు ఎలా దీవిస్తారంటే పరదేవత అనుగ్రహప్రాప్తి రస్తు అని దీవిస్తారు వాళ్ళు అలా దీవించే ఇంకెవరట్లా దీవించరు వాళ్లకు మాత్రమే తెలుసు ఆ పరదేవత అంటే ఏమిటో పరదేవతా అనుగ్రహ సిద్ధిరస్తు పరదేవత అనుగ్రహప్రాప్తి రస్తు అని దీవిస్తారు అలాంటి మహానుభావులు భారతదేశంలో చాలామంది ఉన్నారు అలాంటి పరదేవత అంటే ఆ మూలా ప్రకృతి మోక్షకాంత ఆవిడ ఆవిడ ఎవడైతే ఇట్లా గెంటేసే పనిలో ఉంటాడో వాడికి జీవితం అంతా ఒకటే పని గెంటడమే పని అది ఏది ఉంచుకోడు గెంటేస్తూ ఉండడాన్ని నీకు ఇది కావాలా నాకు అక్కర్లేదు అంటాడు అవసరం లేదంటే ఏది కావాలని కోరడు వాడు ఏది అంటే ఏది అవసరం లేదంటాడు అంటే అదేమిటయ్యాండి నాకు అవసరం లేదంటే నన్ను సద్గురుమూర్తి ఒకటే మాట చెప్పాడు నాకు ఏమిటయ్యా అన్నాడు గెంటుము రెంటి ఆవల ఈ రెండింటినీ గెంటేసాడు అంతే చాలా గొప్ప ఉపమానం అండి ఇది మా స్వామి నిర్భయానందులు మేకా నరసింహారావు గారు కూడా నాకు ఇదే మాట చెప్పారు ఒక సందర్భంలో గేంటే ఎలాబ్బాయ్ సమయం వచ్చినప్పుడు ఏమాత్రం వెనుదీయొద్దు అన్న వెనకడుగు వేదే పరిస్థితిలో కూడా అన్నారంట అట్లాగే అర్జునుడు పది రోజు భీష్మాచారుడు పడిపోతాడు శిఖణిని అడ్డం పెట్టుకుని బాణప్రయోగం చేయడానికి సిద్ధపడతారు కానీ అర్జునుడికి ధర్మ సంకటం అడ్డం వస్తుంది మహారథినయ్య ఉండి అతిరథ మహారథులలో పరశురాముని యొక్క శిష్యుడైనటువంటి గాంగేయుడు దివ్యాస్త్ర సంపన్నుడు అటువంటి వాణిపై క్షాత్రధర్మాన్ని విడిచి శిఖండిని అడ్డం పెట్టుకుని బాణ శిఖండి బాణాలు వేస్తూ ఉంటుంది అవి ఇటు పక్కకపోతుంటాయి ఆయనకి తగల భీష్మాచారుడికి తెలుసు ఆయనకి చూస్తాడు ఆయనేగా చెప్పాడు అస్త్ర సన్యాసం ఎలా చేస్తాడు సరే అర్జున శరసంధానం చెయ్యంటాడు శరసంధానం చేయమంటే బావా శిఖండిని అడ్డు పెట్టుకుని శరసంధానం చేయమంటావా అన్నాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే నా అవతార లక్ష్యమే ధర్మ సంస్థాపనార్థం అన్నాడంటే ఎవడున్నాడు ఎవడు పోయాడు అన్నది అక్కడ అంశం కాదు ధర్మం నిలబెట్టబడిందా లేదా అన్నది అక్కడ ముఖ్యం కాలోస్మి లోకయత్కృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహత్తు మిహత్ ప్రవృత్త నేను కాలస్వరూపుడని అనంత విశ్వాన్ని ఒక కాలంలో సృజింపజేస్తాను అనంత విశ్వాన్ని ఒక కాలంలో లయింపజేస్తా అందులో ఎవ్వరికీ ఏ ప్రత్యేకత లేదు నాకెవ్వరూ ప్రియతములు లేరు అంటాడు భగవద్గీత రకరకాల సాధనలు చెప్పేటప్పుడేమో సమే ప్రియ యోమద్భక్త భక్తులలో వీడు నాకు ప్రియుడు యోగులలో వాడు నాకు ప్రియుడు జ్ఞానులలో వాడు నాకు ప్రియుడు సాధనాపూర్వకంగా చెప్పినప్పుడు అట చెప్తాడు పరమాత్మ స్థితిలో ఉండి పురుషోత్తముడుగా చెప్పినప్పుడు మాత్రం నాకెవడూ లేడు అంటాడంటే ఎందుకని అంటే పరం ఎటువంటి పరిస్థితిలో కూడా ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం గెంటియ్యాలి కానీ చూరు పట్టుకుని వేలాడకూడదు నా చిన్నప్పుడు పెద్దలు చెప్పారు జీవుడు మరణ వేదన కాలంలో చూరు పట్టుకు వేలాడతాడు గబ్బిలంలాగా వాడికి ఆ గబ్బిలం అప్పుడు కూడా పోదు ఈ శరీరం అనేటటువంటి ఇల్లు దీని చూరు పట్టుకు వేలాడుతూ ఉంటాడు ఆ చివరి దశలో ఆ గబ్బిన వెంట తల్లకిందులుగా వేలాడుతుందో అట్ట తల్లకిందులుగా జీవుడు వేలాడుతూ ఉంటాడు ఇందులో వారా అంటే వాడు పోడు నేను ఇక్కడే ఉంటానంటాడు ఇదేమో జీర్ణ వస్త్రం వాడు ఉండడానికి పనికిరాదు అటువంటి శరీర భ్రాంతి కలిగి ఉంటాడు అలా ఉండకూడదు అందుకని మానవులందరూ తప్పక యోగులై జీవించాలని భారతీయ సంస్కృతి చెప్తుంది కారణం ఏమిటంటే యోగం నేర్చుకోవడం వలన ఒక బలమైనటువంటి సామర్థ్యం వస్తుంది అది గెంటి వేయగలిగే శక్తి ప్రాణోత్క్రమణం చెందించగలిగేటటువంటి సామర్థ్యాన్ని పొందడాన్ని యోగము అంటారు అంటే ప్రాణే అపానే జుహ్వతి అపానే ప్రాణే జుహ్వతి అంటారు దీనికి ప్రాణయజ్ఞం అని యోగం యోగం అని అందరూ ఏదో చెప్తూ ఉంటారు కానీ నాకు ఇట్లాగా అనిపిస్తూ ఉంటుంది యోగం అంటే ఏమిటంటే అపానాన్ని ప్రాణంలో దహింపజేయాలి ప్రాణాన్ని అపానంలో దహింపజేయాలి ప్రతి ఒక్కరూ మానవులందరూ ఖాళీ సమయం దొరికినప్పుడు అల్లా పాపం వాళ్ళంతా వెరీ బిజీ కదా ఈ పని చేయకపోతే వాడు ఎన్ని పనులు చేసినా వృధానే నన్ను అడిగితే నీకు ఈ కళ రాలేదనుకోండి నీకు నైపుణ్యం రాలేదనుకోండి మానవ జీవితమే వృధా ను డెబ్భై అంతస్తులు కట్టినా డెబ్భై డిగ్రీలు సంపాదించిన డెబ్భై దేశాలు ఏలినా భూమండలానికి చక్రవర్తి అయినా వృధాని జీవితం తప్పక మానవులందరూ నేర్చుకోవాలి అంటుంది భగవద్గీత ప్రాణే అపానే జుహ్వతి అపానే ప్రాణే జుహ్వతి ప్రాణాన్ని అపానంలోనూ అపానాన్ని ప్రాణంలోను దహింపజేయడమే హవిష్యులుగా అర్పించడమే నైవేద్యమంటే ఈశ్వరునకు నైవేద్యం పెట్టకుండా ఆహారం తినకూడదు మానవుడు ఎందుకంటే ఇచ్చినవాడు ఈశ్వరుడు కాబట్టి ఇది భౌతికమైన ప్రమాణం వాచ్యార్థం నిజానికి నైవేద్యం అంటే ఏమిటంటే ప్రాణాయస్వహా సమానాయస్వాహ ఉదాహనాయ స్వహా ఇలా ఆ ఐదు ప్రధాన వాయువులను స్వాహాకారాన్ని అనుసంధానం చేసి నైవేద్యం అంతరం చెప్తాం దాని అర్థం ఏమిటంటే ప్రాణాన్ని అపానంలోను అపానాన్ని ప్రాణంలోను దహింపజేయాలి अलागे वामर्थ्यम आमर्थ्यम पेर गे वेयड़ अधिगछति संस्कृत अधिगछति तेलते गे वेयड़ी अधिगछति अ दश की गेवे पड़ के मतमे गुरकृप तो पे मिनावा वी आ गुरकृप तो पन ईश्वराग्रह पनी కేవలం వాంఛా జీవితానికి మాత్రమే ఈశ్వరానుగ్రహం కోసం బెచ్చగాని వలే ఉంటాడు అంతే జీవితం అంతా ఎంతసేపు నా అది కావాలి నాకు ఇది కావాలి ఆ బెచ్చగాలు అయితే రోజు వచ్చి నాకు ఇది కావాలి నాకు అది కావాలని ఉంటాడు అవసరార్థం కాబట్టి మానవ జీవితాన్ని ఎదిగి జీవించాలి వివేకంతో జీవించాలి అంటకుండా జీవించాలి మిథ్యాభూతమైనటువంటి వాటి అన్నింటినీ గెంటి వేయాలి ఎరుక కళ నరస్వప్నము స్వరస్వప్నము పిండ బ్రహ్మాండ రీతులన్నింటినీ కూడా అఖండ ఎరుక అనేటటువంటి కల వలె గెంటి అలాంటి స్థిరత్వాన్ని దృఢత్వాన్ని ఎప్పుడైతే పొందేవు అప్పుడు కదా జన్మరాహిత్యం అది కదా యొక్క కృప అలా గెంటి వారి కోసం మాత్రమే పనిచేసేటటువంటి సంఘం మైత్రేయ సంఘం అలా అధిగచ్చతి అనే స్థితిలో వారి కోసం ఎప్పుడూ ఎదురు చూసేటటువంటి సాధు సంఘమే మైత్రేయ సంఘం అటువంటి దేశికుల యొక్క కృపని మనం అందరం పొందాలని ఆశిస్తూ హరి ఓ శ్రీ గురు హరి ఓ Om Namidam Om Namah Om Namah Om Namah Chyate Om Nasya Om Namah సహనా సహనోనత్తు సహ వీర్యం కదవై తేజస్సు నవద్వీతమస్సు మా విద్షా శాతి స్వురు నిజగురు పరమగరు పర సద్గురు పరబ్రహ్మణే నమ ే గో నమే ఓ